శాస్త్రాలని ఒక ఐదేళ్లలో బాగా చదివేసేయచ్చు చదివేస్తే తెలిసిపోతుంది జిజ్ఞాస అన్నదానికి సమాధానం వచ్చేస్తుంది కానీ జ్ఞానం రాదు అంటే జిజ్ఞాస పూర్తి అవడం వేరు తెలియదు అన్న స్థాయి నుంచి తెలుసు అన్న స్థాయికి రావడం జిజ్ఞాస ఇంతే గుర్తుపెట్టు జ్ఞానం అంటే ఏంటంటే సాధన చేసి స్వానుభవ జ్ఞానం పొందితే అది జ్ఞానం సరిగా జ్ఞానానికి కూడా అవతల అది వేరే విషయం అది పరి పరింగిత జ్ఞానం లేదు పరాత్పరం అంట సో అది అది జ్ఞానాన్ని కూడా దాట అది చివరిమెంట్ సరే ఏదైతే మానవ పరిణామం ఇలా కనబడుతుంది ఓవరాల్ గా ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి మానవ పరిణామం జన మరణాల మధ్యలో గమనిస్తే ఇంద్రియ వికాసం అంతరింద్రియ బహిరేంద్రియ వికాసం అక్షయ వికాసం అంతరింద్రియ వికాసం ఇక్కడ వరకు జీవోపా దీని నుంచి కొద్దిగా అవతలకి దాటితే అది ప్రజ్ఞా వికాసం చైతన్య వికాసం ఈ చైతన్య వికాసంలో జ్ఞాన భూమికలు సప్త జ్ఞాన భూమికలు ఉంటాయి అన్నమాట ఆ ప్రజ్ఞా వికాసంలో చైతన్య వికాసంలో సప్త జ్ఞాన భూమికలు ఈ సప్త జ్ఞాన భూమికలు ఎవరైతే దాడతారో వాళ్ళు ఆ చివరి స్థితుల్లోకి చేరతారు జ్ఞానాతీత స్థితిలోకి చేరతారు సరే నేడు విజయదశమి ఈ విజయదశమి అందరికీ ఉపయుక్తమే ఎలా ఉపయుక్తం అంటే సాధకులు కాని వారికి ఇంద్రియ జయాన్ని సంపాదించుకోండి సాధకుల కాని వాళ్ళ అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉండదో వాళ్ళకి బాహ్యేంద్రియ నిగ్రహం వచ్చేటట్లుగా చూస్తుంది ఎందుకని వాళ్ళందరూ కర్మ మార్గంలో పరిణామం చెందాలి కాబట్టి ఉదయం లేవడం సుప్రభాత సేవకల్లా తయారవడం వారి పూజలు చేయటం పొద్దున కూడా జాగ్రత్తగా ఉపవాసం ఉండటం ఏ పాలు మాత్రం క్షీరం మాత్రం పుచ్చుకుని జాగ్రత్తగా ఉపవాసం ఉండటం ఒక దీక్షాధారణ చేయటం ఒక అమ్మవారి పూజలు ఇవ్వక చేతనైన నిత్య పూజ ఇంట్లో చేసుకోవడం దేవాలయానికి వెళ్ళటం దేవాలయంలో అక్కడ జరిగే లేకపోతే నవదుర్గా హోమము ఏదో మొత్తానికి అక్కడ జరుగుతున్న లేక యాగం కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మధ్యాహ్నం అనుకుండటం అక్కడిచ్చినటువంటి తీర్థప్రసాదాలను స్వీకరించటం పునః రావడం మధ్యాహ్నం నిద్రపోకుండా దేవి భాగవత పారాయణం చేయడం సాయంత్రానికి మరలా పునః నిత్య పూజ పూర్తి చేసుకుని సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఆ లఘుమాత్రంగా భూజించి దేవాలయానికి వెళ్ళడం ఆ దేవాలయంలో సాయంత్రం పూట జరుగుతున్నటువంటి కుంకుమ అర్చన లేక ఇతరత్ర ఏ అర్చనలు అయితే అర్చనల్లో పాల్గొవడం మరల అక్కడ తీర్థప్రసాదాలు పుచ్చుకోవడం సాయంత్రం ఏ తొమ్మిది రావడం రాత్రికి లఘు మాత్రంగా ఈ ప్రభావం మనసు మీద పని చేయడం వలన దశేంద్రియాలను స్వాధీనం చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని పొందటం ఇలా పది రోజుల పాటు నువ్వు అభ్యాసం ఒక శక్తి వస్తుంది సత్వగుణంతో కూడినటువంటి శక్తి ఆ సత్వగుణ ప్రభావం చేతను దశేంద్రియాలను గెలవగలగటం అది విజయదశమి గుర్తుపెట్టుకోవాలి ఇది మొదటి పాఠం సరే ఇలా కొంతకాలం చేసాం చేస్తే ఏమైంది చేస్తే మనకి ఇంద్రియ జయం వచ్చింది చే తర్వాత ఏం చేయాలి మరి నెక్స్ట్ సరిపోతుందంటే చాలు ఇప్పుడు రెండో పాఠం చెప్తాం ఏమిటి రెండో పాఠం నాయన ఈ దశేంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలను నువ్వు గెలిచానని నువ్వు అనుకుంటున్నావు నీ అభిప్రాయం ప్రకారం గెలవడం అంటే అర్థం ఏంటి వాటిని మనకు కావలసినట్టుగా వినియోగించుకోవడం అవి చెప్పినట్టుగా మనం వినకుండా మనము మనకు కావాల్సిన పద్ధతిలో వాటిని మలుచుకోవడం అంటే అలా అది దానికి జయమని పేరు అంతే కాని అదేమిటి ఒక సెలవులే బెర్ర బిగుస కూర్చోవడం జయమని అనుకోకూడదు ఇది ప్రాథమిక స్థాయిలో జయం ఇది రెండవ మెట్టుకు వచ్చేటప్పటికి అయినా ఇప్పుడు లోపలేమున్నాయి లోపల కూడా ఒకవి ఉన్నాయి ఏమిటవి విషయేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఇవి లోపల ఉన్నాయి ప్రాణము విషయం ప్రాణం అనేది కరెంట్ లాంటిది విషయం అనేది ఏమో ఛానల్ లాంటివి ఏ విషయం ఏ ఈ ప్రాణం విషయం కలిసి పనిచేస్తూ ఉంటాయి సో వీటి మీద సా రావాలి అదుపు రావాలంటే ఏం చేయాలి మరలా ఇదే విజయదశమే ఈ నవరాత్రులనే మళ్ళా సాధన మార్చా ఉంది సాధన మార్చి అంటే నాయన నువ్వు ఆహారం పొచ్చుకోవడంలో నియమం లేదా వ్యవహారంలో నియమాన్ని సంపాదించాలి బాగుంది కానీ ఇది సాగు నువ్వేం చేయాలంటే నీ ప్రాణాన్ని గమనిస్తూ ఉండాలి ఈ పది రోజుల పాటు నిరంతరాయంగా ప్రాణాన్ని గమనించాలి గమనించి నిరంతరాయంగా అనులోమ విలోమ సమ ప్రాణ నియమాన్ని ఆపకుండా నిరంతరాయంగా దృష్టి ధాన్యమే జరుపు ఏమండి మరి నేను ఇప్పుడు గజ రోజు సెలవు పెట్టాలి కదండి పెట్టు నష్టమే వచ్చింది మిగిలిన వ్యవహారాలు ఆపేసి నష్టమే వచ్చింది ఎందుకని నువ్వు ప్రాణాన్ని జయించాలనుకుంటున్నావు కాబట్టి ప్రాణం స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నావు కాబట్టి అక్కర్లేదంటే నాకు ప్రాణం స్వాధీనపరచుకోవాల్సిన పని లేదండి అన్నాడు సరే అయితే మంచిది ప్రాథమిక ఫోటో క్లాస్కే సర్దుకో సర్దుకోవడం కాబట్టి ఇప్పుడు మరి ప్రపంచంలో ఎంతోమంది ఎక్కడ కనబడతారు బేసిక్ క్లాస్ మదర్ క్లాస్లోనే కనబడదు తొంభై శాతం మంది ఆ అర్చనలు చేసేవాళ్ళు కానీ